ప్రార్థన చేసుకుందాం తీస్తూ తీస్తూ తీస్తూ తీస్తూ తీ ఘనత మహిమ ప్రభావంలకు యోగ్యుడమైన ఏసయ్య నీ పాద సన్నిధిలో చేరి ప్రభు సాయంత్రకాల సమయం తండ్రి మేమందరం ప్రభన తండ్రి నీ వాక్యం కొరకై నీ ఆదరణ కొరకై ప్రభ నీ యొక్క పరిశుద్ధ కొరకై ప్రభ నీ అగ్ని కంచలో భద్రపరచట కొరకై ప్రభ మేము సన్నిధిలో చేరి ఉంటున్నాం నాయన మహిమ తండ్రి మహోన్నతుడవు సర్వశక్తిమంతుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడో పరిశుద్ధుడవు ప్రభ తండ్రి సమీపించడానికి తేజస్సులో నివసించే నాయసయ్య ప్రభన తండ్రి మాయకం ప్రభన తండ్రి కోడికలోకి మీరు దిగి మీకు వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ నడిప చేత ప్రతి ఒక్క బిడ్డ మీరు ప్రభన తల్లి అభిషేకించినందుకు ప్రభ నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ ఈ కూడికలో ప్రభ ప్రతి ఒక్క బిడ్డని తండ్రి ప్రభనిక స్థన్నిలో హృదయంను ప్రభ కుమరించి ప్రభ అతని ప్రభు విధమైన వాక్కును ప్రభ మేము స్వీకరించటకు దాని జీవించుటకు ప్రతి ఒక్క నాయత పరచండి ప్రభ మాలోని మలినమ్మును ప్రభ అయోగ్యతను ప్రభ నా అతని ప్రతి క్రియలను తీసివేసి పరిశుద్ధ పరచండి ప్రభ నీ యొక్క బిడ్డ సిద్ధమైన మనసుతో న తండ్రి ప్రభని యొక్క వాక్యం గైకుంటకు ప్రభ ద్వారా ప్రభ నడిపించబడటకు ప్రభ సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవాన్ని యొక్క గొప్ప కార్యంలో కొరికే వందనాలు చెల్లిస్తున్నాం దీనిమంతే నీ రక్షణలో ప్రభా కృపలో అతన్ని మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నాం నీకు వందనాలు ప్రభ కుటుంబములుగా ప్రభమే మీకు సన్నిధిలో చేరుతుండగా ప్రతి ఒక్క బిడంతో హృదయం తెరవండి ప్రతి ఒక్కరి ప్రభ నతను మీరు ఆదరించండి ప్రతి ఒక్క బృదయ హృదయ వాంఛల నరిగిన దేవుడో ప్రభ ప్రార్థనలు అంగీకరించండి మా యొక్క మనసులను ఎరిగిన దేవుడో ప్రభ హృదయాంతరంగములను ప్రభ పరిశోధించిన దేవుడో నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయోగ్యమైన ప్రభ మా జీవితాలను యోగ్యులుగా మార్చిన దేవుడవు నీకు వందనాలయ్యా పాపులమై ఉండగా మేము పడిపోయి ఉండగా చెడిపోయి ఉండగా నా తండ్రి మీద ఉన్న పమ్మల్ని ప్రభ లేవనెత్తిన దేవుడు నికు వందనాలు చెల్లిస్తున్నాం నీకు గొప్ప కార్యంలో మా యొక్క జీవితంలో జరిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇంత మటుకు ప్రభ మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు కొరకే నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన ఈ దినం కూడా ప్రభ నీ వాక్కు ద్వారణ మమ్మల్ని నడిపించిన ఆదివారం ప్రభ పరిశుద్ర దినంగా ప్రభలతో మేము మీ సన్నిధిలో ప్రభ గడుపుటకు మాకు కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మరి ఈ సాయంత్రం కోడిక కూడా ప్రభ మీరు మాతో మాట్లాడండి మాతో ఉండండి ప్రభానాథండి మమ్మల్ని నడిపించండి మా హృదయంలో ఎరగండి ప్రభానాథం ప్రభ ప్రతి విధమైన నీ యొక్క వాక్కులను వాగ్దానంలో మేము స్వంతం చేసుకున్నట్టు ఒక ప్రభని యొక్క కృపణనుగ్రహించమని ప్రతి ఒక్క బిడ్డని మీరు అభిషేకించమని చెప్పబడుతున్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరవండి ప్రభాని అతన్ని సిద్ధమ సిద్ధపరచమని ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ అక్క ప్రవప్నక్క ప్రజల ఆనందం నాదేవాలోనే నాకు జీవం నిలోనే ఆనందం నాదేవాలోనే నాకు జీవం నినా నిరంతరం మారని దేవా నినా నిరంతరం మారని దేవా ఇొక మంత నేను వెదయనందం సన్ని తినొక్క క్షణం గడిపిన నా హృదయం పొంగిను ఇక మంతనితకినా లేదయ ఆనందం నిజన్నీ తినో క్షణం గడిపిన నా హృదయం పొంగిను లోనే ఆనందం నా దేవానిలోనే నాకు జీవం ఈ లోకం ఒక మాయాని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను ఈ లోకం ఒక మాయాని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నాయసు తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నాయసు ఈ లోకమంత నేను నువ్వు తగిన లేదయ్యా ని సన్నిధి లోక క్షణం గడిపిన నా హృదయం దగిన లేదయ్యా ఎక్కడా ఆనందం ఈ సన్నిధిలో క్షణం గడిపిన నా హృదయం పొంగెను నీలోనే ఆనందం నా దేవానిలోనే నాకు జీవం ఏ ప్రేమాని ప్రేమకు సాటి రాధయా ఎన్ని ఉన్నానితో సరి ఏది కాదయా ఏ ప్రేమాని ప్రేమకు సాటి రాధయా ఎన్ని ఉన్నానితో సరి ఏది కాదయా నన్ను మరువని ప్రేమా నిదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నిదేశ నన్ను మరువని ప్రేమ ఈ దయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నిదేశ ఈ లోకమంతనే నువ్వు ఎదగిన లేదయ్యా ఇక్కడ ఆనందం సన్నిధిలోకణం గడిపిన నాకు హృదయం పొంగెను ఈ లోకమంతనే నువ్వు ఎగిన లేదయ్యా ఇక్కడ నిసిలోకం కలిపి నృదయం పొంగిను నిలోనే ఆనందం నా దేవా నిల నా కృజీవం నినా నిరంతరం మరనిదేవానా నిరంతరం మరనిదేవా చేస్తాం పరశుధర వాగు దేవా మీకు వందనాలనైనా సర్వోన్నతులకు తండ్రి మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ ఉదయం నుంచి తర్వాత కాపాడనందుకు మీకు వందనాలను ఈ సాయంత్రం సమయంలో మరోసారి మీ సన్నిధికి వచ్చిన ప్రభు మాతో మాట్లాడండి మా జీవితాలను సరిచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి వాళ్ళు ఎటువంటి బలహీనతలు ఉన్నా కానీ చూపించండి అవును ప్రభు మీకు ఏదో అంగీకరంగా లేదు అది చూపించమని ప్రార్థిస్తున్నాం అది ఒప్పుకొని విడిచిపెట్టాలా మీకు కనికరం మేము పొందాలని అయినా ఓ మీ కృపలోనికి మేము ప్రవేశించాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము ఉంటున్న కాలం బహు భయంకరమైన శ్రమల కాలం తండ్రి ఎక్కడ చూసిన కానీ ప్రభా అలా ఎక్కడ చూసిన గలిబిలి ప్రభ బాబేలు అంటేనే గలిబిలి అన్న విషయాన్ని మీరు మా జ్ఞాపకం ఇస్తున్నారు కాబట్టి మేము ప్రపంచంలో ఓ ప్రభా గలిబిలో ఉండడం వలన ఇది బాబులు అని గ్రహించగలుగుతున్నాం ఇది బబులు అని అని గ్రహించగలుగుతున్నాం కాబట్టి నైనా మేము ఏ రీతిగా జాగ్రత్తగా జీవించాలా ఏ రీతిగా తండ్రి మీ యొక్క చిత్తాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించాలా మీ రక్షణ ప్రణాళికల ఆయక అంతం వరకు మేము సహించి ఉండలాగనే సహాయపడండి తండ్రి అదే రీతిగా ప్రభా మీ యొక్క తను సంకల్పాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలా ఏ నిమిత్తమై మేము ఇంకా ఈ లోకంలో ఉన్నాం అందు నిమిత్తమే అది దాని ప్రకారంగా మేము జీవించాలా మేము ఇంకా ఏమి చేయలేని సిద్ధలు వాటన్నిటిని చేసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి తల్లి మమ్మల్ని మీరు ఎంతకన్నా తరిబిద్దు చేసే చిన్నప్పటి నుంచి పెంచి ఇంతవరకు మమ్మల్ని తల్లి పాప మరి అది ఏ సిద్ధపతి దీనికి సంబంధించినది రీతిగా జీవించాలో సహాయపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి ఈ సాయంత్రం సరైన ప్రజ్ఞ గ్రంథంలో పదిహేడవ అధ్యాయని మేము ధనిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు దీన్ని అర్థం చేసుకోవాలా మేము జాగ్రత్తగా పరిశీలించాలా అన్నిట్లోకి మేము దాన్ని ప్రకటించాలా అనుభవ పూర్వకంగా వాటిని ప్రకటించాలా అటువంటి అనుభవం మాకు అనుగ్రహించమని ప్రవర్తిస్తున్నాం మరి విశేషంగా ప్రభావ వింటున్న వారందరి జీవితంలో ధనకారం జరిగించండి స్వస్థతలు తెచ్చండి ఆటంకాలు తొలగించండి ఆర్థికంగా మెరుగుపరచండి ఏవేవైతే వారి జీవితంలో రావాల్సిన మేము లాగిపోయినాయో ప్రతి మానిటరింగ్ స్పిరిట్స్ నిలేయింగ్ స్పిరిట్స్ నిర్తిస్తున్నాం ఏ సు కృష్ణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి ఏ మీకు ఆజ్ఞపిస్తున్నాను ఎవరి జీవితంలో ఉండడానికి వీలు లేదు ప్రభావ మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా సర్పంలానే కెళ్ళని తొక్కుటకు మీకు మాకు అధికారం ఇస్తున్నారు అవును దాన్ని మేము మీ మహిమార్ధంగా బాణులాగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభు గుర్తింపు పొందాల్సింది మేము కాదనైనా మీ యొక్క తల్ మని నామంన్ని అనేకులు గ్రహించాలా గుర్తించాలా అటువంటి సేవ జీవితంలో అనిపించేది మేము తగ్గించుకొని సంపూర్ణంగా మిమ్మల్ని ఘనపరిచి బిడ్డలుగా తయారు చేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ మేన్ ఈరోజు తొమ్మిదవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై గ్రిగోరియన్ క్యండర్ ప్రకారంగా మనము ప్రగంలోని పదిహేడవ అధ్యాయు లో ఉన్న ఏడు తలలకు సంబంధించిన బోధన్ని ముగించేసుకుంటున్నాం ఆల్మోస్ట్ ఈ దినంతో క్రొత్త టాపిక్ మనం స్టార్ట్ చేస్తున్నాం అయితే ఆ ఏడు తలలు దేనికి సంబంధించినవన్నీ బహుదీర్ఘంగా మనం ధ్యానించినాం దేవుడితో వచ్చి ఏమంటున్నాడంటే ఏడు తలలు ఏడు రాజ్యాలు ఏడు కొండలు దాని తర్వాత మనకు తెలుసు అవి పాత కాలపు కాలంలో ఉండే మన ప్రభు కాలానికి అవి ఆరవ రాజ్యం వరకు దాని తర్వాత ఏడవ రాజ్యమే పర్లోక రాజ్యం అది శాశ్వత కాలం ఉండే రాజ్యము దాని తర్వాత ఏడవ రాజ్యము తక్కిన రాజ్యమైన అన్నిటినీ కూల్చును అన్న వాక్యం మనం చూస్తున్నాం కాబట్టి దీని అర్థం ఏంటంటే పర్లోక రాజ్యం ఈ లోకపు రాజ్యాలను అన్నిటినీ ఇది శారీరకమైన బోధ కానే కాదు ఇది ఆత్మీయమైన బోధ అంటే ఆత్మలో వాటిని సంపాదించుకోవాలా ఆకాశ సమూహములతో పోరాడాలా వాటి వాటిని ఓడగొట్టాలా ఓడగొట్టి అవి మన స్థానాలను అన్నిటినీ ఆక్రమించుకున్నాయి మన సింహాసనంలో పోయి అన్యాయంగా ఆ సింహాసనం మీద వాటిని దించి మనం వాటి మీద కూర్చోవాలా నువ్వు ఇది నా సింహాసనం దిగు యేసువ కృష్ణానికి అది ఇమీడియట్లీ దిగిపోతుంది ముఖ్యంగా ని కుటుంబంలో నువ్వు సింహాసనం వేసుకోవాలి నీ ఇంటి నీ గోత్రం లేక ఇంటి పేరు సంబంధించిన సింహాసనం అది ఆ సింహాసనంలో సాయితానుడు ఎన్నో సంవత్సరం నుంచి కూర్చున్నాడు గుడ్డిగా జీవిస్తా ఉన్నాను మనం ఈ వాడికి ఆజ్ఞాపిస్తాం మనం నా సింహాసనం మీద నువ్వెట్లా కూర్చుంటావు దిగిపో ఏసీ కృష్ణానికి అప్పుడు వాడు దిగిపోతాడు ఎప్పుడైతే నువ్వు ఆ సింహాసనాన్ని నువ్వు ఆక్రమించుకుంటావో నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది లేకపోతే నీ కుటుంబంలో ఎవడు నీ మాట వినాడు నీకు తెలుసు నీ కుటుంబం సరిగా లేదని అది సరిగా ముందుకు పోతలేదని తెలుసు మరి పోవాలంటే ముందుకి క్రమంగా దేవుల్లో ఆశ్రయం పొంది ముందుకు పోవాలా అంటే మటుకు నువ్వు నీ కుటుంబం సింహాస్నాన్ని ఆక్రమించుకోవాలా సైతాన్ని పారదొలాల ఏ దుష్ట వచ్చి దాని మీద కూర్చున్నయో ఆ ప్రధాని నేను పారటాలా ఎట్లా పారదూరాల కేవలము విశ్వా ఉపవాస ప్రార్థన ద్వారానే వేరే మార్గం అంటూ లేదు మనము యుద్ధంలో పోరాటంలో ఉన్నామన్న సంగతి మనకందరికి తెలిసినదే కానీ దాన్ని ఏ రీతిగా పోరాడాలనేది ఎవరు చెప్తలేరు మీరు దేవుడు మనకు బయలుపరిచిండి ఏంటంటే సర్వంగా కవచం ధరించుకొని మోఖాల ప్రార్థించమన్నాడు గతంలో పది నిమిషాలు ప్రార్థన చేసినాం కొంతకాలానికి అర్ధ గంట చేసినాం దాని తర్వాత గంట చేసినాం ఈ రోజు రెండు గంటలు చేయగలుగుతున్నాం ప్రార్థన రోజుకి కనీసము రెండు గంటలు కూడా ప్రార్థన చేయకపోతే మనము ప్రభు నుంచి ఏమీ మెప్పు పొందలేము ఎందుకంటే నాకు ఇది కొంచెం చెప్పడం ప్రభు నుంచి మెప్పు పొందాలంటే ప్రభు సన్నిధికి రావాలా ఆయన సన్నిధిలో సమయం గడపకుండా ఆయన నుంచి పొందుకోవాలంటే వేసినారని కపటం అన్నట్టు అది కవిస్తారు చూద్దాం మనకి కనిపిస్తుంది అన్నట్టు అన్ని అట్లుండరు వారు తెలియని దాన్ని వాళ్ళు ఆరాధిస్తారు అయినా కానీ ఎంత ఆసక్తితో ఎంత నిష్టతో ఆరాధిస్తారు అన్నట్టు మనం అట్లుండాలా ఎందుకంటే ఈ లోకాస్తుంది చూసి నేర్చుకోండి అన్నాడు వాళ్ళు ఏ రీతికైతే చాలా కుయక్తితో జీవిస్తున్నారు మనము అంతే పాముల వాళ్ళే వివేకులై ఉండడి పౌరముల వల్ల నిష్కలంకులంగా ఉండడం అని చెప్పిండు దేవుడు కాబట్టి మనం బహు చురుకుగా ఉండాలా బహు తెలివిగా ఉండాలా స్మార్ట్గా ఉండాలా అన్ని విషయాలలో కాబట్టి దేవుని వాక్యం వస్తే కూడా దేవుని వాక్యం సంబంధించిన విషయాలలో కూడా మనము బహుగా తరబేదు పొంది ఉండాలా చురుకుగా ఉండాలన్న విషయాన్ని మనం జ్ఞాపం తీసుకుంటున్నాం పర్లుపు రాజ్యము ఈరోజు ఏ రీతిగా ఉందనేది మనం ఇంతకాలం చూస్తా ఉన్నామో ప్రతి ఉపమానంలో దానికి సంబంధించిన విషయాలను మనం చూస్తా ఉన్నాం పర్లోక రాజ్యము ఎప్పుడు ఆరంభమైంది ఎప్పుడు దాన్ని అది కొనసాగుతూ ఉంది కొంత టెంపరీగా ఎప్పుడు ఆగింది మళ్ళా తిరిగి ఎప్పుడు స్టార్ట్ అయింది అవన్నీ మనం పోయిన వరం చూస్తా ఉన్నాం ఇప్పుడు పర్లోవరాజ్యము రెండు వేల సంవత్సరాల తర్వాత ఏ రీతిగా తయారైంది అనేది మనం చూసినప్పుడు మన ప్రభే గ్యాప్ అందిస్తున్నాడు పలువరాజాన్ని దేంతోని పోల్చాలా ఎవరు చెప్పగలరు చెప్పండి ఉపమానాలు ఎన్నో ఉపమానాలు మనం చూసినాం యూట్యూబ్ వీడియో కూడా మనం తయారు చేసినాం లాక్డౌన్స్ లో ఒకసారి చూడండి మత్సు వార్త పదమూడవ అధ్యాయం మత్తవార్త పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నుంచి మనం ఒక ఉపమానాన్ని చూస్తున్నాము ఆయన మరి ఉపమానము వారితో చెప్పాను పర్వక రాజ్యము ఎట్లా ఉంది ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచెంల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అయితే దీనికి సంబంధించిన ఎన్నో రికార్డింగ్స్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కొంచెముల పిండి అంటే కుంచము అంటే కొలత దేవుడు మనుషుని కొలుస్తా ఉన్నాడు అనేది మనం ఇక్కడ జ్ఞాహం జ్ఞాపం చేసుకుంటున్నాం మరోసారి ఆ రోజుల కొలత ఒక కొంచెం అంటే ఒక కొలత అన్నట్టు లేక ఒక పెద్ద ఒక డబ్బాలా నింపి తీసేటండు కొంచెం అంటే ఒక కొలత లాగా అది ఎంత పెద్ద డబ్బా అనేది మనకు తెలియదు కానీ అది ఒక కొలత అన్నట్టు ఆ అందులో పిండి నింపి పోసుకుంటారు అన్నట్టు చేసుకొని పిండికి మన చేయడానికి వరకు దాన్ని వాడతారు అయితే పర్లో రచం ఎట్లా ఉందంటే ఒక స్త్రీతో పోరుస్తున్నాడు అయితే ఈ స్త్రీ ఎట్లా ఉన్నది మూడు కొంచెముల పిండి తీసుకొని పిండి అంతయ్యో పులిసి పొంగు వరకు మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అంటే మొదట మూడు కొంచెములు అంటే మూడు భాగాలుగా ఉన్న ఈ పర్లోగ రాజ్యము మంచి పిండే కానీ అంతకుముందు దాచిపెట్టిన పులిసిన పిండిని తక్కిన మూడు కొంచెంలో పిండిలో కలిపేసుకుందంట కాబట్టి బుద్ధి లేని కన్యకారణటి బుద్ధి ఉన్న వాళ్ళు కదా అసలు పులిసిన పిండితో రొట్టె చేసుకుంటే అది తింటే పులు పులుపుకనే వాసన వస్తుంటుంది ఎంత వేడి చేసి తిన్నా కానీ పులిసింద పులుపు బోనే పోదన్నట్టు అందులో ఒక్కసారి పులిస్తే పిండి అది తప్పగా పడేయాల్సి వస్తుంది బయటికి గోధుమ పిండి అయితే ఇక్కడ మూడు కొంచెంలు మూడు కొలతలు అంటే మనిషి ఏం కొలుస్తున్నట్టే మనుషులని గుంపులను కొలుస్తున్నాడు దేవుడు దేవుడు సంఘంలో ఉండే మూడు గుంపులని కొలుస్తున్నాడు ఆయన మనకు తెలుసు సర్పములు తేళ్లు గోపజన్న సమూహం ఇవి మూడు కుంచెంలు మూడు కొలతలు వీళ్ళని ఆయన చివరిగా కొలిస్తే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే వాళ్ళ దేవుని కొలత ప్రకారంగా వాళ్ళంతా పులిసిపోయిన వారు అన్నట్టు అంటే పాపంలో జీవిస్తున్న వారు అపవిత్రంగా జీవిస్తున్న వారు నిర్లక్ష్యంగా జీవిస్తున్నవారు వారికి వివేచన లేదు వారికి జ్ఞానం అసలే లేదు వారికి అన్ని కొరతని ఆడంబరంగా జీవించడం ఒకటే నేర్చుకున్నారు ఎందుకంటే నడిమంతాకు సిరి అంటారు కదా ఒకసారి ధనికులవుతారు ఏ శిప్రంలోకి వచ్చిన రక్షింపబడ్డ వాళ్ళందరూ ధనికులు ఎత్తురది ప్రిన్సిపల్ అన్నట్టు అబ్రాహ్మలకు చేయబడ్డ ప్రతి వాగ్దానము మనకు అనుగ్రించబడింది అంటాడు కాబట్టి అబ్రాహ్ బహు ధనవంతుడు ఐశ్వర్యవంతుడు అనే అటువంటి విశ్వాసానికి జనకుడైన అబ్రాహ్ము సంతానం మనం కాబట్టి మనకు కూడా ఆ యొక్క వాగ్దానము కానీ ఇక్కడ ఈ ఉపమానంలో ఏం చూస్తున్నామంటే పర్లోక రాజ్యం అంతా పులిసిపోయింది అంటే ఇది అబద్ధపూద బ్రదర్ అంటారు ఎందుకంటే చర్చలో బాగుంటుంది కదా వర్షిప్ ఉంటుంది ప్రార్థన ఉంటుంది వాక్యం ఉంటుంది అంతా కదా స్వస్థతలు జరుగుతుంటాయి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అంత బాగానే కదా మరి పులిసిన పిండి ఎట్లా బ్రదర్ అంటారు చాలా అయితే అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు వాడేది లాజిక్ అంటాం మానవ తలంపు లాజిక్ అంటే మానవ లాయర్స్ వేస్తారు లాజిక్స్ ప్రెస్నల్ మానవ తలంపు అన్నట్టు కానీ మనము మానవ తలంపులకు చోటి ఒకవేళ ప్రభువే ఈ క్షణము మనతో పాటు మన గ్రూప్లో ఉంటే అండ్ అడుగుతాం మనం ప్రభు చెప్పు ఎందుకంటే దీని నుంచి వచ్చింది కదా దీన్ని మేము అర్థం చేసుకోవాలా అంటే ఆయన చెప్తాడు తప్పక అటువంటి విధానాలు నేర్పలేదు కాబట్టి మనకి మనం ఎప్పుడు ప్రయత్నం చేయలేదు కాబట్టి పద్ ముప్పై నాలుగవ వచనంలో ఏమంటుందంటే నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించేదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అంటే లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడ్డ సంగతులు ఎన్నో ఉన్నాయి ఈ బైబిల్లో అవన్నీ భద్రపరచ లేకపోయింటారు వాళ్ళు ఎన్నో పుస్తకాలు బైబిల్ రావాల్సినవి రానియలేదు క్యాథలిక్ మతస్థులు ఆరంభంలో బైబిల్ తయారు ఎన్ని పుస్తకాలు ఎన్ని గ్రంథాలు ఎన్ని పత్రికలు పెట్టాలా అనేది వాళ్ళు కూర్చొని తీర్మానించుకున్నారు ఒకరోజు థలిక్ ఫాదర్స్ అంటాం కదా వాళ్ళని వాళ్ళు తీర్మానించుకొని అరవై ఆరు పుస్తకాలు పెట్టిరు ఏదో ఒక రోజు నేను చూపిస్తా మీకు ఎన్నెన్నో పుస్తకాలు బైబులే చెప్తుంది అక్కడ రాయబడలేదా అందులో రాయబడలేదా ఇందులో రాయబడలేదా అని కానీ ఆ పుస్తకాలు మటుకు బైబులే లేవు ఉదాహరణకి అషేరు గ్రంథంలో రాయబడినదే అంటే ఒక స్థలంలో మనం చూస్తాం వాక్యం మరొక స్థలంలో రాజల గ్రంథంలో రాయబడిందే అంటారు అంటే ఈ రెండు రెండు రాజులు కాకుండా ఇంకొక బుక్ ఉంది అది శమ్మ ప్రవక్త శమ్మ పుస్తకంలో రాయబడిందే అని బైబిల్లో వాక్యం అట్లా ఎన్నో ప్రవక్ ఎన్నో పుస్తకాలు బైబిల్లో చెప్పబడ్డాయి కానీ అవి బైబిల్లో కుదర్చలేదు వాళ్ళు అవి ఎందుకు కుదుర్చలేదు అన్నది ఎవరు తెలియదు వాళ్ళు ఏమంటారంటే అవి అవి నిజమైన పుస్తకాలు కావు అందుకే మేము పెట్టలేదు అంటే వాళ్ళు తీర్మానించుకొని వాళ్ళు డిసైడ్ చేసి పుస్తకాలే మనం చదువుతున్నాం అన్నట్టు కానీ ఈ లోకంలో ఇంకా ఎన్నో ఆయన యోహాన్ శివార్త చివరి అధ్యాయంలో భక్తులు మాట్లాడతా కూడా యోహాన్ అతను యేసు ప్రభు ఎన్నెన్నో మరి విశేషమైన అద్భుతకార్యాలు చేశాడు కానీ అవన్నీ రాయాలంటే ఈ లోకంలో ఎంత ప్రతి పుస్తకాలు రాసినా సరిపోవాడు అంటే ఆ మూడు సర సంవత్సరాలలో ఆయన చేసిన సేవ ఎంత గంభీరంగా ఉందనేది ఊహించుకోవాలి మనం ఎన్ని పత్రికలు రాసినారు ఎన్ని సువార్తలు రాసుకున్నాడు అవన్నీ పోయినాయి అవన్నీ రాలేదు బైబుల్కి ఎందుకంటే ఒక మతము దాన్ని కబ్జా చేసిందని చెప్పినాం కదా క్యాథలిక్ మతం సంఘాన్ని అంత కష్టపడి పాటిని తరనేవాడు ఆ యొక్క క్యాథలిక్ మతంతో పోరాడి గెలిచిన చివరికి క్యాథలిక్ మతము కూలిపోయింది అక్కడికి ఈరోజు జస్ట్ అది ఆచారబద్ధంగా ఉంది అంతే కానీ పర్లోక రాజ్యము ఏసు ప్రభుని వెంబడించేవారు ఏసు ప్రభుకి విధేద చూపించి నడిచేవారు అదే రీతిగా ఉంది ఈరోజు అపవిత్రతల్లో ఉన్నది పులిసిపోయింది అన్ని విషయాల్లో కులిసిపోయింది అంటే ఆయన కొలత వేసినప్పుడు నువ్వు ఎట్లా ఉంటున్నావు అనేది బహు ప్రాముఖ్యమైన ఆ నన్ను కొలిస్తే దేవుడు నేను ఏ రీతి ఇవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకొని ధ్యానించకపోతే మటుకు ఎప్పటికీ వాక్యాలు నీ మైండ్ ఉండవు నువ్వు ఎప్పుడు ప్రకటించలేవు కాబట్టి పండుగ రాజా పరిస్థితి ఏ రీతిగా ఉంది ముప్పై నాలుగు అంశాలు లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేపడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన ఉపమాన రీతిగా బోధించేను ఉపమానము లేక వారికి ఏమీ బోధించలేదు నాకు అదొకలు అన్నట్టు ఏంటంటే ఏసు ఈ లోకంలో ప్రజలతో మాట్లాడినప్పుడు ప్రతి మాట ఉపమానంలోనే చెప్పిండు ఏదో ఒక ఉపమానం రీతిగానే చెప్పిండు కానీ ఇక్కడ అన్ని ఉపమానాలు లేవు మూడున మూడు సంవత్సరాలు ఆయన సువార్త పరిచయలో ఎన్నెన్నో ఉపమానాలు చెప్పిండు కానీ బైబిల్లో అన్ని లేవు అనేసి బైబిల్ కరెక్ట్ కాదు అని చెప్పడానికి వీల్లేదు ఇన్ఫ్ అని చెప్తా నేను అంతే మనకు కావాల్సింది ఉన్నది బైబిల్లో లేనిది దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు బయలుపరిచినప్పుడు కూడా అది బైబుల్ వాక్యానికి అనుగుణంగానే ఉండాలా లేకపోతే అది ప్రభువాలు కలిగింది కాదని మనం గ్రహించాల మనకు తెలిసిపోతుంది కూడా ఇది అలైన్మెంట్ లేదు దేవుని వాక్యము ఈ వాక్యము దేవుని వాక్యంతో పోల్చితే అవి సరిపడగలేదు కాబట్టి ఈ రోజులలో మనం బహు కేర్ఫుల్గా ఉండాలా ఆహార విషయాలలో కానీ ఎక్కడ ప్రతి వాక్యం విషయంలో కానీ కాబట్టి పులుపు అనేది పాపానికి సాదృశ్యము అబద్ధ బోధకి సాదృశ్యము మోసకరమైన భిన్న వ్యాపారాలకి సాదృశ్యం అవన్నీ వాటి నుండి ఒక గుంపే బయటికి వచ్చినట్లు మనం చూస్తాం అందుకే పలువు రాజ్యము ఈరోజు ఏ రీతి ఉంది అంటే మృతి వ్యక్తి మూడు గుంపులే అందులో కానీ నాలుగవ గుంపు మట్టు బయటికి వెళ్ళిపోయింది లేకపోయింటే నాలుగో గుంపు కూడా పిలిసిపోయాడు తనట్టు ఎన్నో సంవత్సరం నుంచి ఇవన్నీ వాక్యాలు మనం ధ్యానిస్తూ ఉంటాం కానీ ఇది పులిసిపోయింది అని ఎప్పుడన్నా గ్రహించగలిగినమా పులుపులో ఉన్న వాడికి ఎప్పటికి తెలియదు పులుపులో ఉన్నాననేసి ఎవరైనా చెప్పాలని నువ్వు పిలిచిపోయినవరా అని అప్పుడు వాడు నన్ను పిలిచిన వాటి ఎవరా అనేసి కొట్లానికి వస్తారు అట్లా ఉంది అని చర్చ సిస్టమ్ ముప్పై ఆరో వర్షంలో శిష్యులు చడుగుతున్నారు ఈ ఉపమానాలన్నీ మాకు కూడా సరిగా అర్థం కావట్లేదు చెప్పమంటే ఆయన చెప్పింది మీకు ఎందుకు అర్థం కావట్లేదు అన్నాడు మీకు కూడా ఈ ఉపమానంలో ఎందుకు అర్థం కావట్లేదు మీరు నాతో పాటు ఉన్న కదా సేవలో ఈరోజు కూడా అదే విధానం కదా ఆయన ఉపమానాలని సరిగా అర్థం చేసుకునే స్థితులు ఇంగ్లీష్ కామెంట్రీస్లలో అది ఎప్పుడో కథ రాయబడ్డ పుస్తకాలను తీసుకుంటారు కానీ మనము ప్రభు సన్నిధులకు కూర్చొని ప్రభు పర్లోక రచకు ఈ ఉపమానాలని మేము ఎట్లా అర్థం చేసుకోవాలా మా కాలంలో ప్రతి ఉపమానంలో పర్లుగ రాజ్యము తప్పిపోయింది అనే చూపిస్తాడు వేసుప్ర కాబట్టి ఆ యొక్క పర్లోగ రాజ్యము జ్ఞాపకం చేసుకున్నాము లక్ష నలభై తప్ప తక్కిన ముగ్గురు గుంపులు పర్లోగ రాజ్యపు దేవుని యొక్క చిత్తం ప్రకారంగా ఉండే గుణగణాలు లేనివన్నట్టు పరిశుద్ధంగా నిష్కలంకంగా మచ్చ ముడత లేనిదయ్యి ఉండే సంఘం లాగా లేదు అది పులిసిపోయిందంటే కాబట్టి పర్లుక రాజ్యము తక్కిన రాజ్యాలను అన్నిటినీ ఓడగొట్టాలా ఓడగొట్టి స్వాధీన పరుచుకోవాలా ఆక్రమించుకోవాలా ఈ లోకాన్ని ఈ లోకంలో దేవుని యొక్క రాజ్యాన్ని నీ రాజ్యం వచ్చిన దాకా అని ప్రార్థన చేస్తుంటారు ఎట్లా వస్తుంది పులిసిపోయినప్పుడు ఎట్లా అది రావాలంటే సంఘం మొత్తం పులిసిపోతుంటే ఎట్లా కాబట్టి దేవుడు ఒక చిన్న గుంపుని ప్రతి కాలంలో వేర్పరుచుకున్నాడు ఏర్పరచుకున్నాడు శేషము మిగిలిన చిన్న రెమినెంట్ ఇంగ్లీష్ లో లక్ష నలభై నలభై వేల ఒక చిన్న గుంపుగా దేవుడు ఏర్పరుచుకొని వారి ద్వారా తన ప్రణాళికలని కొనసాగించుకుంటున్నాడు ఆ గుంపులో ఉన్న వాటిని గ్రహించగలరు లేకపోతే తక్కిన మూడు గుంపులలో ఉండిపోతే వాటికు ఆ వారికి పట్టిన దుస్థితి మీకు కూడా చెప్తాడు అన్నట్టు మనకి వారితో ఎటువంటి సావాసం లేదు కానీ గొప్పచన సమూహాన్ని మటుకు మనం ప్రభుత్వంగా నడిపించాలి ఎందుకంటే వాళ్ళు గొర్రపిల్ల పసిపిల్లలు కింద కూర్చొని వాక్యాలు విని వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళకి తెలియదు కానీ అందరు హత సాక్షులు అవుతారు అందరూ మరణిస్తారు వారి కాబట్టి వారు అట్లా కాకుండా ఉండాలంటే మటుకు వారికి ఇవన్నీ నువ్వు చూపిస్తే వారు ఆ సహవాసం నుంచి బయటికి వస్తారు కానీ బహు కష్టం ఆ సహవాసం నుంచి బయటికి వస్తే ఇప్పుడు రావాలంటే నీ మీద అన్ని నీకు అన్ని శాపనార్థాలు పెడతారన్నట్టు నువ్వు చనిపోతే నీకు స్థలం ఓడిస్తానట్టు అక్కడి నుంచి కొడతారన్నట్టు బలైనంగా చివరికి ఒక వాక్యం చూపించి ఈరోజు పర్లు రాజ్యం పరిస్థితి ఏ రీతిగా ఉందది ఇర్మియా గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మీకు చూపించి మనం మరి ముందుకు వెళ్ళిపోతాం ఇర్మియా గ్రంథం వెళ్దాం ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరిమే గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఎప్పుడో ప్రవచనాలు మన కాలానికి నెరవేరుతున్నాయి ఎప్పుడో చెప్పబడ్డ ప్రవచనాలు మన టైంకి సిద్ధమైపోతున్నాయి ఇక అన్ఫోల్డ్ అవుతున్నాయి ఇరవై తొమ్మిదవ అధ్యాయము వచనం నుంచి చూస్తున్నాం మనము ఎట్లా ఉన్నది పరిస్థితి చూడండి వారు ఎవరు యాజకులు దానికి ముందు ఎనిమిదో అశ్నం ఏమిటంటే ఇస్రాయలు దేవుడును సైన్లం కధిపతి యొక్క యహోవా ఇలాగ సెలవిస్తున్నాడు మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకూడి మీ మధ్యలో ఉన్న వీళ్ళు మంత్రగాళ్ళు మీలో కళలు కనువారి మాటలు వినకూడి మోసకరమైనవి కానీ కళలు నిజమే వాళ్ళకు వచ్చినాయి కానీ సైతాను కళలవి నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదూరు నేను వారిని పంపలేదు ఇదే యహోవా ఇప్పుడు చూడండి పదవచనం యహోవా ఈ ఆగే ఇచ్చినాడు బబులను రాజునకు డెబ్బది బబులను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తర్వాత నే మిమ్మను గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మను తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ను దర్శింతును దేవుడు విశల్పల్ని బబులునికి తరిమి మనం తెలుస్తున్నాం కదా వాళ్ళు తిరుగుబార్తలను చేసినప్పుడు దేవునికి విరుద్ధంగా జీవించినప్పుడు పవనం రాజను తీసుకొచ్చింటు పవన రాజని వీళ్ళని బానిసలాగా తీసుకొని పోయింటు అయితే ఇష్టరు కలికి ఒక ప్రవచనం ఉంది ముఖ్యమైనది ఏంటంటే డెబ్బై సంవత్సరాల తర్వాత డెబ్బై సంవత్సరం గతించిన తర్వాతనే మిమ్మల్ని నేను పలికిన శుభవార్త ఏదది తిరిగి మిమ్మల్ని వాంగన దేశంలోకి తీసుకొని ఈ స్థలంలోకి తీసుకొని వస్తాను మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించు నేను మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలం మీకు నిరీక్షణ కలుగున్నట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు హానికరమైనవి కావు ఇదే యహోవో వాకు అంటే అక్కడ ఏమంటుండంటే దేవుడు డెబ్బై సంవత్సరాల తర్వాతనే నేను మిమ్మల్ని మీ మిమ్మల్ని దర్శిస్తూ అంటున్నాడు తర్వాత పన్నెండవ అష్టం చూడండి మీరు నాకు మొరపెట్టుదురు అని మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయించి ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెతికినలా పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ మీరు నన్ను కనుగొందురు వెతకాల అనేది ఒక ముఖ్యమైన పాయింట్ ఇక్కడ తర్వాత పూర్ణ మనసు సగం లోకం సగం దేవుడు అండి నా పద్నాలుగు వర్షం చేయండి నన్ను నేను మీకు కనపరుచుకుందును ఎప్పుడు వెతికినప్పుడే లేకపోతే నేను ఎప్పటికీ మీకు అనిపించను ఇదే యహో నేను మిమ్మల్ను చెరల నుండి రప్పించేదను నేను మిమ్మల్ను చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలంలోనికి మిమ్మను తోలి ఆ జనులందరిలో నుండి ఆ స్థలంలన్నిటిలో నుండి మిమ్మను సమకూర్చి రప్పించేదను ఇదే యహో వాక్ నుండి మిమ్మల్ని చెరుకు పంపితినో అచ్చటికే మిమ్మను మరలా రప్పించును బహులోనులో మీకు యహోవా ప్రవక్తను నియమించిన్నాడని మీరు చెప్పుకుంటే ఇప్పుడు ముఖ్యమైన చూడండి సరే దాగుది సింహాసనం అందు కూర్చున్న రాజును గూర్చి మీతో కూడా చెర్లోనికి పోక ఈ పట్టణంలో నివసించు ప్రజలను గూర్చి మీ సహోదరులందరినీ గుర్చి ఈ మాట సెలవిస్తున్నాడు ఏమని సైన్యం ప్రతిపత్తికి ఈ మాట యహోవా ఇలాగ సెలవిస్తున్నాడు నేను వారి మీదికి కడ్గంను క్షామంను తెగులును పంపుచున్నాను కుల్లి కేవలము చెడిపోయి తినశక్యము కాని ఆ అంజరపు పండ్లను ఒకడు పారవేనట్లు నేను వారిని అప్పగిన్నాను యహోవాకు ఇదే వారు విన విననులని వారై నేను పెందలకడ లేచి ప్రవృతులైన నా సేవకుల చేత వారి యుద్ధకు పంపినను నా మాటలను ఆలకింపకపోయిన గనుక నేను కడ్గం చేతను క్షామం చేతను తెగులు చేతను వారిని హింసించచ్చు భూరాజ్యంలన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును ఇది రెండు వేల మాట అంటే రెండు వేల నుంచి ముందు జరిగిన మాట ఇది మన కాలంలో వీళ్ళందరూ వారి దేశానికి తిరిగి వాపసు వచ్చారు కానీ రెండు వేల సంవత్సరాలు ఇతర దేశాలలోనే చెదిరిపోయి అక్కడే నివసించారు భాషలన్నీ మార్చుకున్నారు అక్కడ భాషలు నేర్చుకోరు నైన్టీన్ 45 ఫైవ్ అనుకుంటాం నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో వాళ్ళందరూ తిరిగి వాళ్ళ దేశానికి వచ్చిరు కానీ మనకి తెలుసు ఇది ఆత్మీయ స్థితిలో చెప్పబడ్డ వాక్యం ఇది ప్రకృతి సహజమైన ఇసల ఏమంటాము దృష్టాంతంగా జరిగింది కానీ యుగాంతం మనకి బుద్ధికాల కొరకు ఈ వాక్యాలన్నీ భద్రపరచబడ్డాయి అన్నట్టు రిపీట్ అవుతాయి ఇవన్నీ అనేసి చెప్తున్న దేవుడు అక్కడ మనకి ఏ రీతిగా వాళ్ళు అది జీవించరు వారు వినలున్నారు వారు అన్న విషయాన్ని ఈ రోజుకి కూడా అంతే ఈ రోజుకి వాళ్ళు ఏసు వాక్యాలు వినరు సరే చిన్న గుంపు ఉంటుందా ఈరోజు ఈరోజు కూడా చిన్న గుంపు ఉంది కానీ వారికి బహుశ్రమలు గతంలో ఏ రీతిగా అప్పుస్తలకు వాళ్ళు కష్టాలు పెట్టినరో ఈ రోజుకి కూడా కష్టాలు పెడుతున్నారు వాళ్ళు వారికి సువార్త చెప్పడానికి వీలు బహు కఠినంగా మాట్లాడుతున్నారు వాళ్ళతో కాబట్టి ఈరోజు పరుగు ఎట్లా ఉంది అంటే నువ్వు చెప్తే వారు వినని వారు మీ జీవితాలను మార్చుకోండి మీ పులుపు నుంచి బయటికి రండి అంటే వారు వినరు అన్నట్టు బాగుంది మాకు ఈ బోధనే బాగుంది అని అక్కడే సెటిల్ అయిపోయారు కాబట్టి వాళ్ళందరూ చెదిరిపోవాల్సిందే ఈ లోకంలో ఇప్పుడు చూడండి ప్రకటన గంధము పదిహేడవ అధ్యాయకు మనం తిరిగి వెళ్ళిపోతున్నాము చూడండి ప్రకటన గందము అధ్యాయంలో పదవ వచనం వరకు మనము ముగించుకున్నాం పోయిన వారం వరకు పదకొండు కూడా అయితే పన్నెండవ వర్షంలకు వచ్చినప్పటికీ మనం ఆగిపోయినాం ఎందుకంటే ఇది టోటలీ డిఫరెంట్ టాపిక్ సో దీన్ని నేను ఈరోజు మీకు పరిచయం చేస్తాను మరి వచ్చే వారం నుంచి కొంతకాలం వరకు వీటిని మనం చూస్తాను పన్నెండవ వచ్చం చూడండి ఇప్పుడు నీవు ఆ పది కొమ్ముల కొమ్ములు పది రాజులు అంటే ఈ మృగానికి మనం చూస్తున్న పదిహేడవ అధ్యాయంలో మృగము ఈ మురుగానికి ఏడు తలలు ఉన్నాయి పది కొమ్మలు ఉన్నాయి అదొక ప్రశ్నిషం కూడా నేను గతంలో ఇది ఎట్లా సాధ్యం 7 ఏడు తలలు అంటే పది కొమ్మలు ఎట్లా వస్తాయి ఐదు తలలు అంటే రెండు కొమ్ములు వేసుకున్నా పది వస్తాయి లేక పది తలలుండి ఒక్కొక్క కొమ్ము ఉన్నా పది కొమ్మలు వస్తాయి కానీ ఏడిటికి పది ఎట్లా కదులుస్తాయి కష్టం కదా చెప్పడం కాబట్టి ఈ పన్నెండవ వచనాన్ని అర్థం చేసుకోవాలంటే మనము ధాన్యల గ్రంథంలో కూడా ఇదే ఈ మృగాన్ని చూస్తాము ఎందుకంటే ధాన్యులకి బయలుపరచబడింది అది కొన్ని విషయాలు అక్కడ దీర్ఘంగా బయలుపరచబడ్డాయి కొన్ని విషయాలు వ్యోహాను భక్తులకి బయలుపరచబడ్డాయి అందుకే అక్కడ ఇక్కడ రెండింటినీ చూసుకుంటేనే ఆ విషయాలన్నిటినీ మనము జమ సమకూర్చుకుంటే కరెక్ట్ అర్థమవుతుంది అన్నట్టు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆ మృగానికి నీవు చూసిన ఆ పది కొమ్ములు దానికి ఉన్న పది కొమ్ములు ఆ పది కొమ్ములు ఎక్కడున్నా చూడండి సరే పన్నెండు వచ్చిన నీవు చూసిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు వారు ఇది వరకు రాజ్యంను పొందలేదు కానీ ఒక గడియ క్రూర మృగంతో కూడా రాజుల వల్లే అధికారము పొందుదరు ఒక గడియ అంటే మనకు తెలియదు ఒక గడియ అంటే ఒక గంటన ఒక రోజ ఒక కాలమా ఒక సంవత్సరమా ఒక యుగమా అది దేవుని దృష్టిలోనే మనకి అర్థం చేసుకోవాలి మనం ఒక గడియ అంటే అది ఎంత కాలం అనేది తెలియదు షార్ట్ టైం అన్న మనకు తెలుసు కానీ అయితే ఈ దీన్ని పరిచయం చేస్తున్నప్పుడు పది కొమ్ములకు సంబంధించిన విషయాలు ఈ పది రాజులు ఎవరు అనేది ప్రపంచాత్మకంగా బహు కష్టతరంగా అదొక ప్రశ్న లాగానే మిగిలిపోయింది అన్నట్టు ఎంతో మంది కామెంటరీస్ మీరు చదివితే మీరు ఇంటర్నెట్ లో తెలుస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మాట్లాడుకుంటా ఈ పది రాజ్యాలు ఈ పది మంది రాజులు ఎవరు అయితే దీన్ని నేను ప్రకృతి సహజంగా చూడాలన్నా లేక ఆత్మీయలో చూడాలన్నా ఆత్మీయ స్థితిలో చూడాలన్నా ఈ పది రాజులు ఎవరు అంటే ప్రకృతి సహజంగా చూడాలన్నా లేక ఆత్మీయ స్థితిలో చూడాలన్నా ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ సంఘము ప్రతిదీ ప్రవచనాన్ని ప్రకృతి సంఘంగానే చూస్తా ప్రకృతి విధానంగానే చూస్తూ ఉంటుంది అన్నట్టు ఇవి కళ్ళ కనిపిస్తేనే నమ్ముతారు అన్నట్టు కానీ పాతవి కథించిన సమస్తం కృతమైన దేవుడు అవి సమస్తము ఆత్మీయమైనవి కాబట్టి ఇవి ఆత్మీయ ప్రపంచంలో కనిపించే విషయాలన్నట్టు చిహ్నాలన్నీ కాబట్టి పది కొమ్ములు పది మంది రాజులు ఉన్నప్పుడు ఎట్లా అదే ఆశ్చర్యం అన్నట్టు ప్రకటన గ్రంథంలో ప్రతి వాక్యము ఎందుకట చిహ్నాలతో రాయబడిందంటే నువ్వు దాన్ని గుర్తించడం కొరకు నువ్వు వాటిని పరిశోధించడం కొరకు పరిశోధించి కనుక్కోవడం కోర్కు కాబట్టి కొమ్ము దేనికి సంబంధించింది అనేది మనం అర్థం చేసుకోవాలి సరే ఒక పాయింట్ ఏంటంటే ఇప్పటికి కూడా మనకు అర్థం కాని ఏడు తలాలకుంటే పది కొమ్ములు ఎట్లున్నాయని ఒక్కొక్క దానికి ఒక్కొక్క కొమ్ము ఏడు కొమ్ములే ఉండాల తక్కిన మూడు కొమ్ములు ఏమీ లేబట్టి ఇవన్నీ ఒక పజల్ పీసెస్ లాగా మనకు కనిపిస్తున్నాయి ఎప్పుడైతే మనము ధాన్య గ్రంథంలోకి వెళ్ళిపోయి వాటిని కొన్ని చూస్తామో అప్పుడు మనకి ఈ కొమ్ములన్నీ దొరుకుతాయి ఇవన్నీ ఎట్లా జమ కూడా మీకు తెలిసిపోతుంది తర్వాత మరికొన్ని విషయాలు అక్కడ రాయబడ్డాయి మరికొన్ని విషయాలు ఇక్కడ రాయబడ్డాయి మొదటిదిగా ఇక్కడ చూడండి ముందు ఇక్కడ తర్వాత ధాన్యాల గ్రంథాలకు వెళ్తాం మనము వీరు ఈ పది కొమ్ములు పది మంది రాజులు వారు ఇది వరకు రాజ్యము పొందలేదు అంటే ఒకటే రాజ్యం గురించి మాట్లాడుతున్నారు అది చీంగాలన్నట్టు కొమ్ము అంటే మనకు తెలుసు కొమ్ము అంటే అధికారానికి సాదృశ్యము లీడర్షిప్ కి అని కూడా తెలుసు వ్యక్తిగత జీవితానికి కూడా సాదృశ్యం కొమ్ము అంటే అయితే ఈ పది మంది రాజులకి ఇంతవరకు రాజ్యము లేదంట రాజ్యములు ఉండాలి కదా ఒక రాజ్యమే అంటుంది అంటే వీళ్ళందరికీ ఒకటి రాజ్యం కాబట్టి ఇంకొక క్లూ ఇస్తున్నాడు ఈ రాజులందరూ కూడా ఒకరే అది ఎట్లా తెలుస్తుంది చూడండి కానీ ఒక గడియ క్రూర కూడా రాజుల అధికారం పొందుదురు అంటే క్రూర పాటు కలుస్తారు అంటే సైతాన్తో కలిసిపోతున్నారు వీళ్ళు అని చెప్తుంది ఈ రాజ్యం వీళ్ళందరూ సైతాన్తో పాటు కలిసి పరిపాలన చేస్తారు అంటున్నాడు పదమూడు వస్తున్నాండి ఎందుకు ఒకరే వీరు ఏకాభిప్రాయం గల వారై అంటే వీళ్ళంతా ఒక్కటే వీళ్ళందరూ ఒక్కటే ఏకాభిప్రాయం అంటే ఒకటే గుంపన్నట్టు తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు అందరూ వారి తమ బలాన్ని సైతానికి అప్పగిస్తారు ఎందుకు అంటే ఇప్పుడు చూడండి పద్నాలుగు వర్షంలో ఇది మీరు చేసుకోవాలి దీన్ని బట్టి తెలిసిపోతుంది ఈ పదికం ఈ పది మంది రాజులు ఎటువంటి వాళ్ళనేది వీరు గొరపిలతో యుద్ధం చేతురు కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మురుగము ఎక్కడ ఉంది ఫస్ట్ పాయింట్ బ్యాక్ వెళ్ళిపోల మీరు అది మనము ఎక్కడ చూస్తాము ఫస్ట్ టైం పదమూడవ అధ్యాయంలో చూస్తాం వీటన్నిటిని మనం చూడండి ఇప్పుడు పదమూడవ అధ్యాయము ప్రకణ గ్రంథము పదమూడవ అధ్యాయం మొదటి విషయంలో మరియు పది కొమ్ములను ఏడు తలను గల ఒక క్రూర మృగము ఎక్కడి నుంచి వస్తుంది చూడండి ఇప్పుడు సముద్రంలో నుండి పైకి వచ్చిన చూచి తిని కాబట్టి సముద్రము మతపరమైన జీవితానికి సాదృశ్యం అని వాక్యం లేక సముద్రము అంటే నీళ్లు నీళ్లు మనుషులకి సాదృశ్యం కాబట్టి పది కొమ్ములకు దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండేను కాబట్టి ఈ పది తలలు పది రాజులు వీళ్ళు అంతా దేవదూషణ చేసేవారు దేవుడు అంటే ఇష్టం వారు తర్వాత ఆ మృగం ఏ రీతి ఉందనేది మనం గతంలో చూసినాము నేను నేను చూసిన ఆ మృగము చిరుతపురిని పోలి ఉండను దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి దాని నోరు సింహపు నోరు వంటివి దానికి ఆ ఘట తన బలమును తన సింహాసనను గొప్ప అధికారం ఇచ్చాను కాబట్టి గడ్డ సర్పం అంటే మనకు తెలుసు సైతనుడు వాడే ఈ యొక్క వ్యవస్థని తయారు చేసుకున్నాడు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం చేసింది వాక్యం ఇప్పుడు చూడండి పదిహేడవ వాద్యానికి వెళ్ళిపోతాం మనము పన్నెండవటికి నీవు చూసిన పది కొమ్ములు పది మంది రాజులు వారిది వరకు రాజ్యమును పొందలేదు కానీ ఒక గడియార్ రాజ్యమును పొందలేదు గాని ఒక గడి అక్రూరతో కూడా రాజ్య రాజుల వలె అధికారము పొందుదురు వీరు ఏకాభిప్రాయం గలవారే తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు పద్నాలుగు వర్షం వీరు గొడపిలతో యుద్ధము చేతురు కాబట్టి ఈ లోకం అంతా ఏసు ప్రభుకి వ్యతిరేకంగా తయారైంది ఏసు ప్రభుకి వ్యతిరేకంగా తయారై ఆయనకి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది ఇక్కడ ఎందుకు అంటే మనకు తెలుసు గతంలో చూసినాం ద్వితీయోపదేశ కాండంలో ముప్పై రెండవ అధ్యాయం అనుకుంటాను నాకు జ్ఞాపకం లేదు ప్రతి దేశం మీద ఒక దురాత్మ ప్రదాన ప్రధానిగా దాన్ని పరిపాలిస్తున్న అది అది ఆత్మలో దాని ప్రతిబింబము ఒక ప్రైమ్ మినిస్టర్ నేర్పరచుకోవడం ప్రార్థన చేయకపోతే వాడు వాని అనుచలన నిలబెట్టుకుంటాడు నువ్వు ప్రార్థన లే ప్రభు ఆ యొక్క ప్రధానిని మేము గద్దె దించేస్తున్నాం ఏసు కృష్ణ ప్రార్థనలో మా దేశానికి మీరే రాజుగా ఉండండి ప్రభువ అన్న ప్రార్థన లేదు ఈ దేశానికి మీరే రాజు ఉండండి ప్రభు సమయలు మనం చూసినాం దేవుడు ఎంతగానో దుఃఖపడండి ఎందుకు ఏడుస్తున్న సమయలు నువ్వు వాళ్ళు నిన్ను కాదు కదా తృఢీకరించింది నన్ను కదా వారి మీద నేను రాజ్యం లాగా ఉండాలనుకున్నా నేను కానీ వారు అనులకి ఏ రీతిగా రాజున్నాడో మా బయట కోరుకున్నారు వాళ్ళ కోరిక ప్రకారంగా వాళ్ళకి ఇచ్చేసి తర్వాత వాటికి వచ్చే అనర్థాలు కూడా ఎటువంటి సమస్యలు వస్తాయి కూడా చెప్పన్నాడు అది మనం చూసినాం సమీ గ్రంథం గతంలో ఈ భూలో ఒకప్పుడు దురాత్మలు ఆక్రమించుకున్నాయి అన్యాయంగా ఇల్లీగల్ గా వాటిని మనం వెకెట్ చేయాలా అది మన సేవ పరిచర్య ప్రతి దేశము మన కొరికి ఎదురు చూస్తుంది అన్నట్టు అందుకే సర్వలోకానికి బొమ్మన్నాడు ఆయన ఎందుకు వాటిని నువ్వు భాషలలో ప్రార్థన చేసి సింహము అరు అరిచినట్లు అరిచి వాడిని నువ్వు తరమకపోతే వాడు ఇంకా కొంతకాలం అట్లనే ఉంటాడు వాడు నేను ఉల్టా భయపడతాడు వాడు అది మన సేవ పక్ష మనం భయపడద్దు ఆయన మరణ మగనంతగా ధైర్యంగా పోరాడండి మనం కూడా అట్లనే ఉంటాం అన్నట్టు ఈ ప్రపంచంలో ఇది ఆత్మీయమైన ప్రపంచం బయటికి కనిపించేది గానే కాదు కాబట్టి వీరు గొరపిల్లతో యుద్ధం చేతులు ఈ పది రాజులు కానీ గొరపిల్ల ప్రభువులకు ప్రభును రాజులకు రాజును ఏదైంది అందున తనతో కూడా కూడిన వారు పిలబడిన వారై ఏర్పరచబడ్డవారై నమ్మకమైన వారై ఏదినందున ఆయన ఆ రాజులను జయించును అయితే ఇక్కడ ఏమంటుండంటే దేవుడు ఈ పద్నాలుగు వర్షంలో ఈ పది మంది రాజుల మీద మీరు విజయం పొందాలా అని చెప్తున్నాడు నేనే సైన్యం అధిపతి లాగా వెళ్తున్నాడు నాతో కూడా కూడిన వారు ఎవరు వీళ్ళు పాయింట్ నెంబర్ వన్ పిలువబడ్డవారు రెండవది ఏర్పరచబడ్డవారు మూడవది నమ్మకమైన వారు ఈ మూడు గుణగణాలు ఉంటేనే కానీ నువ్వు ఈ పది మంది రాజులని ఓడగొట్టలేవు ఎందుకంటే నువ్వు సైనికునివి పోరాటం కాబట్టి ఈ యొక్క పది మంది రాజులకు సంబంధించిన విషయాలన్నీ మనము మరి కొన్ని దీర్ఘంగా ధ్యానిస్తూ ఉంటాము ఇప్పుడు మటుకు దాన్యుల గ్రంథానికి వెళ్ళిపోతాం మనం దానిల గ్రంథము ఏడవ అధ్యాయంలో మనం చూస్తాం బొబ్లను రాజుకు బెల్షాజర్ యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరంలో దాన్యులను కలిగిన దర్శనములు ఇవి దానియులకు దర్శనములు కలిగెను కాబట్టి ఆయనకి ఎన్నో దర్శనాలు కలిగినాయి అందులో ఇదొక దర్శనం అన్నట్టు ఆయనకి మూడవ వర్షంకి వచ్చేప్పటికీ నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రం పైకి వచ్చేట చూస్తున్నాయి నాకు ఇందాక కూడా మన ప్రకటన గ్రంథంలో అవి సముద్రం నుంచి బయటకు వచ్చింది ఆ అయితే ఇక్కడ నాలుగు మురుగాలని నాలుగు కనిపిస్తున్నాయి మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రం పైకి ఎక్కాను నాలుగు కానీ ఈ నాలుగు ఒకటే అని నేను గతంలో చూపించిన నీకు వాక్యం ఎందుకంటే అన్ని ఒకటే శరీరంలో ఉన్నాయి కాబట్టి ప్రకటన గచ్చేటప్పటికీ అది ఒకటే మృగంలాగా బయటకు వస్తుంది సముద్రం నుంచి ఇందాక చూసినాం మనం పదిహేడు పదమూడవ అధ్యాయంలో మొదటి సింహ మొదటిది సింహాసనం సింహంను పోలినది కానీ దానికి పక్షి రాజు రెక్కల వంటి తర్వాత ఐదవది ఐదవ వర్షంలో రెండవ జంతువు ఎలుగు బంటి దాని తర్వాత ఆరో వర్షంలో అటు పిమ్మట చిరుత పులిని పోలిన మరి యొక్క జంతువుని చూచి ఏడవ వర్షంలో నాలుగవ జంతువు మరి ఘోరమును బహు భయంకరమైగు జంతువు నాలుగవ ఏడవ వర్షంలో చూసిన కూర్చోండి పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచు చుండగా ఘోరమును భయంకరం నాకు నాలుగవ జంతువు ఒకటి కనబడింది ఇది మనకు తెలుసు ఇది కాంబినేషన్స్ సర్పములు తేళ్లు కలిసిన గుంపు అన్న మనకు తెలిసి ఓల్డ్ రికార్డింగ్స్ లా అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది ఎందుకు ముందు ఉన్నది బహు కరెక్ట్గా కనిపించదు ఒకటి సింహం లాగా ఒకటి కానీ ఇది మటుకు వింత రకంగా ఉంది ఎందుకంటే అన్ని శరీరాలు అన్ని అవయవాలు కలిసిపోతే వింత రకమైన జీవి అన్నట్టు అది అందుకు అది బహు భయంకరంగా ఉంది ఘోరంగా అది తనకు ముందుగా ఉన్న ఇతర జంతువులకు భిన్నమైనది అది మహాబల మహాత్మ్యములు కలిది దానికి పెద్ద ఇనుప దంతములు పది కొమ్ములు ఉండేను కాబట్టి ఈ నాలుగవ జీవికి పది కొవులు ఈ నాలుగవ జీవి మొదటి మూడు జీవులతో కలిసిపోయిన శరీరం అన్నట్టు అదే ప్రకటన గ్రంథంలో ఆ యొక్క సముద్ర నుంచి బయటకు వస్తున్న జీవి ఒకటే చిహ్నాలన్నీ సపరేట్ సెపరేట్గా చూపిస్తున్న దేవుడు కానీ ఇవన్నీ ఒకటే వ్యవస్థకు సంబంధించిన మతపరమైన జీవితము అట్లా తయారైంది అని చెప్తున్నాడు అందుకే సైతానుడు అరే వీళ్ళు తెలిసేసుకున్నారే ఇంతకాలం నేను దీన్ని రహస్యంగా దాచిపెట్టుకున్నానే దీన్ని బయలుపరిచేసిండ్రే దేవుడు వీళ్ళకి అని వాడు ఇంకా నాకు కొంతగానే సమయం ఉందని వాడు మరీ విశేషంగా విజృంభించి పనిచేస్తున్నాడు వాడికి కొంతగానే ఉంది సమయం కొంత సమయం నేను ఇప్పుడు చూడండి ఈ పది కొమ్ములు గల ఈ యొక్క జీవి అది సమస్తంను భక్షించచ్చు తుత్తునీయులుగా చేయించు మిగిలిన దానిని కాల క్రింద మిగిలిన శేషం చిన్న గుంపుని కూడా అది తొక్కరికి ప్రయత్నిస్తుంది అయితే ఎనిమిదో వర్షం చూడండి ఇప్పుడు నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఎన్ని పది కదా ఈ పది కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను అంటే పదకొండవ తేదీ దానికి స్థలము ఇచ్చిటకై ఆ కొమ్ములలో మూడు పెరికి వేయబడినవి ఇప్పుడు అర్థమవుతుంది మనకి మూడు ఎక్కడ పోయినాయి ఎందుకు అక్కడ పది పది ఏడు తలలుంటే పది ఎందుకు ఏడుకి ఏడే ఉండాలి మూడు పెరికి ఈ కొమ్మునకు మానవుల కనుల వంటి గర్వంగా మాట్లాడు నోరును ఉండేను కొత్తగా మెలిచిన కొమ్ము ఇది గర్వంగా మాట్లాడే కొమ్ము అంటే ఈ రాజ్యము గర్వంగా మాట్లాడేది దేవునికి విరుద్ధంగా దేవదూషణ చేసేది ఆయన పేరే మాట్లాడుతుంటారు ఆయన పేరే తీసుకుంటారు హనలియ పాటలు పాడతారు కానీ ఆయననే దూషిస్తుంటారు తొమ్మిదవ సంబండి ఇప్పుడు ఇక సింహాష్టనములను వేపట చూచి తిని మహావృద్ధుడి ఆయన వస్త్రము హిమం వల్లే దవళము ఆయన తల వెంటకలు శుద్ధమైన గొరెబొచ్చి వల్లే తెల్లగానే ఆయన సింహాష్టము అగ్ని జ్వలల వల్లే మండుచుండేను దాని చక్రములు అగ్ని వల్లే ఉండెను అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను వేవేల కొలది ఆయనకు పరిచారకులుండేది కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి తీర్పు తీర్చటకే గ్రంథములు తిరగడను ఇప్పుడు చూడండి పదకొండవ సార్లు అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకు చిన్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను ఇది చాలా ఇంపార్టెంట్ క్లూ అన్నట్టు ఈ జంతువు చవడం మనం చూస్తాం తర్వాత ఈ జంతువు మీద కూర్చున్న స్త్రీ కూడా చవడం మనం చూస్తాం దాన్ని చంపేస్తారన్నది అక్కడ వాక్యం అది చూసినా కూడా మన గతంలో రీడి కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ పది మంది రాజులు ఆ స్త్రీని చంపుతారంది అక్కడ ప్రారం కానీ ఇక్కడ లేదు ఇక్కడ స్త్రీ లేదు ఎందుకంటే దాని కాలంలో సంఘం లేదు కాబట్టి ఆయన దర్శనంలో అది కనిపించలేదు అర్థం కావట్లేదు ఆయనకి ఎవరిని తొక్కుతుంది అది అక్కడ కనిపించలేదు అతనికి ఎవరిని కొన్ని తొక్కాలి కదా చూపించలేదు కూడా దేవదత్త దాన్ని విశదీకరిస్తున్నప్పుడు దానికి ఆ విషయాలు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళకి ఆ పర్మిషన్ లేదు ఆ వాక్యలు చెప్పడానికి మీకు పర్మిషన్ లేదు మీకు బయలుపరచని మీరు చెప్పడానికి వీల్లేదు తిరువార్తన చేస్తే ఇక మీదట మీకు ఏ దర్శనాలు రావు కాబట్టి మరి తిరిగి ప్రాబ్లం గ్రంథానికి వెళ్తున్నాం ఇప్పుడు మనము మళ్ళా అక్కడి నుంచి మరి కొంచెంసార్లు కొంత చూస్తాం ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చూసినాం దాని గ్రంథము ఏడవ అధ్యాయంలో పదకొండవ సో అప్పుడు నేను చూస్తుండగా ఆ కొమ్ము పలుకు చిన్న మహా గర్భపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడను తరువాత దాని కలేబరము మండుచున్న అగ్నిలో వేయబడను కాబట్టి ఇప్పుడు ఇంకా మంచి క్లూజ్ ఏంటంటే ఈ జంతువు దేనికి సంబంధించింది ఏడు తలలు పది కొమ్ములు అన్ని ఒకటే వ్యవస్థ బబులోను వ్యవస్థ బబ్బులోను రాజ్యం మతపరమైన జీవితం మోసకరమైన జీవితం ఇది ఏ రీతిగా ఇది చావబోతుంది అందరూ దాని తర్వాత దాని కళేబరము అగ్ని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడను అంటే నరకానికి పోతాయి ఈ గుంపులు మొదటి మూడు రెండు గుంపులు నరకానికి పోతాయి అని చెప్తుంది గుంపుని బయటి తీసుకొస్తాడు అగ్నిగుండ మరి మనకు తెలుసు అది జగత్లో చూసినాం ఎన్నిసార్లు తరచు పదకొండో వచ్చి మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయాను సమయము వచ్చే వరకు అవి సజీవుల మధ్యను ఉండవలనని ఒక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటాయను కాబట్టి ఈ ఏడవాధ్యాయము ధాన్యల గ్రంథాలు చెప్పబడ్డ ఏడవాధ్యాయంలో చాలా చిహ్నాలు మనకి అనుగ్రహించింది దేవుడు కాబట్టి అందుకే నేను చెప్పిన అసలు ఇది స్టార్ట్ చేయద్దని నేను వాక్యము పది తలాకు సంబంధించిన పోదా కానీ దీన్ని మనం ముగించుకోవాల్సిందే పదిహేడో అధ్యాయం లేకపోతే పదిహేడు అధ్యాయం లాంగ్ గ్యాప్ ఏర్పడుతుంది మనకి కాబట్టి ఈ పది రాలకు సంబంధించిన బోధని మనము త్వరనే ముగించేసుకుంటాము ఎందుకంటే ఇప్పుడు నెరవేరుతుంది కాబట్టి ఇది ప్రపంచాత్మకంగా అయితే ప్రకృతి సహజంగా నేను చూపిస్తాను దీన్ని మీకు తర్వాత ఆత్మీయ స్థిర ఎందుకంటే ఆత్మీయమైన విధానాలు మీకు ఇక్కడ కనిపించే వింటున్నట్లు కాబట్టి మనం కావాల్సింది ఆత్మీయమైనది ఎందుకంటే పాత్రవి కాబట్టి కాబట్టి ఈ ఏడవ అధ్యాయంలో ఏసు ప్రభువు ధాన్యాలకి కనిపించడం మనం చూ చూస్తాం అన్నట్టు దాని తర్వాత ఆ అగ్నిలో పడవేయబడ్డం తర్వాత ఏం జరుగుతున్నది మనం చూస్తాం అక్కడ ధాన్యం గ్రంథంలో ఇప్పుడు మళ్ళా పది ఏడవ ధ్యానికి వెళ్ళిపోతున్నాం గ్రంథం చూడండి ఇప్పుడు ఆ పది నీవు చూచిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు వారు ఇది వరకు పొందలేదు కానీ ఒక గడియ క్రూరములతో కూడా రాజుల అధికారం పొందుతారు ఎందుకు అంటే వాళ్ళందరూ యేసు ప్రభుకి వ్యతిరేకంగా యుద్ధం చేయబోతున్నారు మనము ఏసు ప్రభు పక్షంగా యుద్ధం చేస్తున్నాము అంటుంది లక్షా నలభై సేవ పరిచర్ ఏం తెలుసా ఎప్పుడు పోరాటమే ఎప్పుడు యుద్ధమే నువ్వు బయట అడుగు నీ సేవ యుద్ధానికి సంబంధించింది నీ హృదయంలో యుద్ధం చేస్తూ ఉంటావు నీ మనసులో యుద్ధం చేస్తూ ఉంటావు నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ యుద్ధం చేస్తుంటావు ఒకరింటికి పోతే అక్కడ యుద్ధం అవుతుంటుంది ఇంకో సంఘానికి పోతే అక్కడ యుద్ధం అవుతూ ఉంటుంది నువ్వు ఎక్కడ అడుగు అక్కడ నీకు యుద్ధం అన్నట్టు కాబట్టి నువ్వు యుద్ధంలో ఉన్నావు అంతే యుద్ధంలో ఉన్నావు కాబట్టి ప్రతి క్షణం సిద్ధపడి ఉండాలా ప్రత్యక్షణం జాగ్రత్తకుండాలా మేల్కొండాలా శత్రుకు వచ్చినప్పుడు వాడి మీద పోయి పడి వాడిని గెలవాలి అది యుద్ధానికి సంబంధించి యుద్ధ కాబట్టి దూత ఈ విషయాలని మళ్ళా తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు గొర్రపిల్ల ప్రభులకును ప్రభును రాజులకును రాజుల ఎందున తనతో కూడా ఉన్నవారు పిలబడిన వారే ఆయన ఆ రాజులను జయించును కాబట్టి ఇలకపు రాజ్యాలన్నీ మన ప్రభు రాజ్యాలు అవ్వాలని పాటపడతారు మీరు ఈ వాక్యం దానికి సంబంధించింది ఆయన ఆ రాజులను జయించును మరియు పదే అనుపదించిన మరియు ఆ దూత నాతో ఇలాగే సరే చెప్పాను ఆ వేష కూర్చున్న చోట అంటే ఆ స్త్రీ ఒక వేష అని చెప్తున్నాడు ఎందుకంటే చిహ్నాలు ఒకదాని వెంపడు ఒకదాని పెడతలేడు ఒకసారి ముందు పెడతాడు ఒకసారి వెనకలు పెడుతున్నాడు ఈ వాక్యంలో ఇప్పుడు మనకి జ్ఞాపం చేస్తుంది ఆ స్త్రీ ఒక వేషాన్ని అంటే మతపరమైన జీవితము వేషతో పోల్చబడిందని చెప్తున్నాడు ఏసు ప్రభు కొరకు నాజీలు చేయబడ్డ జీవితము ఏసు ప్రభు కొరకు సమర్పించబడ్డ జీవితము కానీ ఈ లోకం తట్టు తిరిగింది అది వ్యభిచారం ఈ లోకాన్ని చూడొద్దన్నట్టు ఈ లోకము దాని దాని స్థితి ఏ రీతి ఉంది దుష్టత్వంలో నిండి ఉంది కాబట్టి దేవునికి విరుద్ధమైంది అది అపవిత్రమైంది ఆయననేమో పరిశుద్ధుడు నీవు చూచుచున్న నువ్వు వేష కూర్చున్న చోట చూచిన ఆ జలములు దేనికి సంబంధించిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలో మాట్లాడే వారిని సూచించను ఇప్పుడు చూడండి పదార వచనంలో ఈ పది కొమ్ములు ఏం చేస్తారు నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగంను చూచితేవే దాని గంధంలో కూడా కానీ అక్కడ సంఘం లేదు కాబట్టి చర్చి సిస్టమ్ లేదు కాబట్టి అక్కడికే దర్శనాల్లో కొన్ని చిహ్నాల దేవుడు దానికి చూపించలే కానీ వ్యూహాను భక్తులకి చూపించండి అదే పదార వచనంలో చూడండి ఇప్పుడు నివు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చుచితివే వారు వేషను ద్వేషించి ఎందుకు ద్వేషిస్తారు చెప్పండి అంతవరకు బాగానే ఉన్నారు కదా నాయమతో ఆడంబరంగా జీవిస్తున్నారు విచ్చలివిడిగా జీవిస్తున్నారు అంత బానే ఉంది కదా ఎందుకు ఏమైనా ద్వేషిస్తున్నారు అది అండర్లైన్ చేసుకోవాలి మీరు పాయింట్ వారు ఆ వేషను ద్వేషించి మతపర జీవితాన్ని దానిని దిక్కులేని దాని గాను చేసి దాని మాంసం బక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేత్తరు ఇది ఒక క్లూ మీకు ఇప్పుడు ఈ పది మంది రాజులు ఈ భృగం మీద కూర్చున్న ఆ స్త్రీని చంపేస్తారు చంపి కాల్చి వేస్తారట దాని దిక్కులని దాని గాను దిగంబరిగాను చేసి దాని మాంసంను భక్షించి అగ్ని చేత బొత్తిగా కాల్చివేత్తరు ఇది బట్టి మీకు అర్థం చేసుకోవాలి ఎంత క్రూర క్రూరంలో ఉంటారు పది కొమ్ములు అంటే పది రాజ్యాలు ఇంకొక క్లూ ఏంటంటే పది రాజ్యాలు ఈ ప్రపంచపుర రాజ్యాలకి సాదృష్యం అన్నట్టు పది అంటే నిజంగా పది కాదు ఈ ఉప్మాగా చెప్పబడ్డాయి ఈ ప్రపంచపు రాజ్యాలన్నీ దేవునికి విరుద్ధంగా నిలబడ్డాయి కానీ దేవుడు వాళ్ళందరినీ ఓడగొట్టి చివరికి వారి దగ్గర నుంచి లాగేసుకుంటాడు అదే విధానం కాబట్టి ఇక్కడికి నేను ఈ యొక్క ఇంట్రొడక్షన్ లెక్క ఉపోద్ఘాతం అంటాము ఈ పది రాజులకు సంబంధించిన బోధని ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ పది రాజులు ఈ స్త్రీని చంపేస్తున్నారు కాల్చివేస్తున్నారు కాబట్టి ఈ లోకము గొప్ప జన సమూహాన్ని హతసాక్షులుగా చంపిబడేస్తుంది అని మనం నేర్చుకుంటున్నాం మొదటి రెండు గుంపులు ఈ యొక్క ప్రణాళికని ముందుకు తీసుకెళ్తారు అంటే సైతాన ప్రణాళికని ముందుకు తీసుకెళ్తారు ఆ మొదటి రెండు గుంపులు సర్పంలు తేళ్ళు కాబట్టి వారు బొత్తిగా దాన్ని కాల్చివేత్తరు కాబట్టి ముందు తీర్పు దేవుని మనకు తెలుసు పేద రాష్ట్రపతి గల ఎన్నిక పర్యాదు మనము తీర్పు దేవుని ఇంటి కాలము వచ్చి ఉన్నది అన్నాడు ప్రజెంట్ టైన్స్ వర్తమాన కాలంలో నెరవేరదు అన్నట్టు కాబట్టి అది వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు తీర్పు ఆరంభమైపోయిందని చెప్తుంట వాక్యం ముగింపు దశకి మనం వస్తున్నాం దాన్ని బొత్తిగా కాల్చివేత్తారు అంటే మొత్తంగా అలిపోతారు అన్నట్టు అందరు చనిపోయి వారి పరిస్థితి చాలా అన్యాయంగా ఉంటుంది అగ్ని అంటే నరకానికి సంబంధించింది కదా వాళ్ళు ఈ అనుభవిస్తారు గొప్ప సమూహం మరణం మగవంత గారు కాబట్టి ఆయన చిత్తము ఆయన సంకల్పము నెరవేరేంతవరకు అంటే రక్షణ రక్షణ పొందిన దినం మొదలుకొని పర్లోగ రాజ్యంలో మనమందరము అడుగుపెట్టే దినం వరకు ఆయన సంకల్పం అన్నట్టు పర్లోగ రాజ్యంలో అడుగుపెట్టినాక అక్కడి నుంచి ఇంకొక విధానమైన సేవ పరిచేయం ఈ లోకంలో వరకే ఈ లోకానికి సంబంధించిన సేవ ఒకసారి ఈ లోకాన్ని విడిచిపెట్టమంటే ఇతర ప్రపంచాలకు దేవుడు నడిపిస్తుంది మనల్ని అక్కడ విశేషమైన సేవా పరిచర్య మనకు అనుగ్రహించబడుతుందన్నట్టు కాబట్టి పదిహేడు వర్షం చూడండి ఇప్పుడు అక్కడ నేను ముగించేస్తా దేవుని మాటలు నెరవేరు వారు ఏకాభిప్రాయం గల వారై తమ రాజ్యమును ఆ మృగమునకు తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించాను కాబట్టి దేవుడే వీరిని ఆ రీతిగా తయారు చేసిన నేను ఎన్నిసార్లు చెప్పించిన సర్పములను దేవుడు తన చేతులలో ఘనహీనమైన ఘటంలాగా వాడుకుంటున్న చూపించిన వాక్యలు ఎందుకంటే తనకి తిరుగుపడతనం చేసిన వారిని శిక్షించాలంటే దేవుడు శత్రువుని తీసుకొని రావాల పాత నిబంధన కాలంలో ఏమైంది ఇసల్ పనులు అపవిత్రంగా జీవించినప్పుడు దేవుడికి విరుద్ధంగా శత్రు రాజుని ఆ రాజు వచ్చి వీరని బానిస్ వాళ్ళు బానిసత్వంలో బాధపడి ఏడిస్తే ప్రార్థన చేస్తే దేవుడు వారికి కనుకరించి ఒక న్యాయాధిపతిని పంపించండి అట్లా ఎంతమంది పన్నెండు న్యాధిపతుల కాలంలో మనం ఇవన్నీ విషయాలు చూస్తూ ఉంటాం క్రైస్తవ జీవితము అంతకంతకు చెడిపోయింది చివరి దశకు వచ్చేసింది చెడిపోయిన దశకి పులిసిపోయిన దశకి ఒకటే అవకాశం ఏంటంటే మొదటి రెండు గుంపులు ఎట్టి పరిస్థితిలో నీ మాట వినవు కానీ మూడో గుంపు అయిన గొప్పజన సమూహము కొందరు వింటరు మాట వాళ్ళు ఎక్కువ మంది సంఖ్య కానీ వినేవాళ్ళు బహు కొంతమంది సరే అట్లా అనుకోని మనం కొంతమందికి వేసి వార్త చెప్తామా కాళ్ళందరూ ఆ కొంతమంది ఎవరో మనకు గెలనది కాబట్టి అటువంటి పరిచరుల ప్రభు మనందరూ నడిపించేసి మనం ప్రార్థిస్తాం పరిశుధుల వండ్రి మీకు వందాలనైనా సగోన్నతులకి దేవ మీకే స్తోత్రం ప్రభు ఇంతర్వాత మా సహాయకులు నడిపించేందుకు మీకు వందాలనైనా ఈ పది మంది రాజులకు సంబంధించిన బోధని మేము ఈరోజు ఆరంభించినాం అయినా దీన్ని ఏ రీతిగా ముందుకు తీసుకొని పోవాలా మీ యొక్క ఆ పది మంది రాజులు సర్పములకు తేలకు సాదృశ్యం అని మీరు మాకు చూపించినారు ప్రభా రీతిగా అవి సర్పములకు తేలక సాదృశ్యం అనేది మాకు తిరిగి చూపించామని ప్రార్థిస్తున్నాం కాబట్టి మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ దూతల కాబలు అనుగ్రించండి ప్రతి పనులు విజయం అనుగ్రహించి సురక్షితగా ఇంటికి చేర్చామని చేసినందుకు మీకు వందానైనా ఈ సాయంత్రం సన్న ప్రభు మళ్ళీ మంచి ధర తెచ్చేయండి ప్రతి ఒక్కరి జీవితాలలో మళ్ళీ కర్ర జరిగించండి పరులకొప్పు దర్శనాలు తెచ్చేయండి ఓ ప్రతి చోట మీ కొరకు సాక్షిపెట్టుకోమని రాని నెలతో మళ్ళీ ఏ రీతిగా మీకు అంగీకారంగా మేము జీవించాలన్నా మమ్మల్ని నడిపించమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడయిండును గాక ఆమ్మెన్ ప్రైజ్ లాడ్ ప్రైజ్డ్ బ్రదర్ కండిషన్ కీక్ రాడ్ మరేదటి సిస్టర్స్ కండిషన్ పైనే ప్రైజ్డ్ బ్రదర్ ప్రైజ్డ్ అమ్మర్కి ప్రైజ్డ్ డౌన్